సరే మనం ప్రాణం చేసుకున్నాం స్తోత్రంలో పోషణ తండ్రి జీవంగల దేవ సర్వశక్తి మతల అబ్రహం నిశా గాకుబ్ర దేవ అయ్యా మీకు బంధనాలు చెందుస్తున్నాం అద్భుతకరుడు ఆలోచనకర్త నీ తిడలు తండ్రి నిత్య నివాసి నీకు బంధనాలు చెందుస్తున్నా మమ్మల్నికలు నా తండ్రి ఏసుప్రభ ఏ గమనించినందుకు మమ్మల్నికలు నడిపించినందుకు మీకు బొమ్మ ఇప్పుడు మేము వాక్యంలో ఉండగా మీ అస్త్రం తోడించి మీ జ్ఞాపనం మాకు అనుభవించే మీ నామానికి ఈ వాక్యం దాన్ని మామి తెచ్చుకోమని ఏ శిక్కు ఇస్తున్నాం పెట్టుకుంటున్నాం సరి అలవియా రోమ పత్రిక మూడో అధ్యాయము రెండో వచ్చిన రెండో వచ్చిన మొదటిది అట్లా అనరా ఇక్కడ ఏమంటుండే ప్రతి విషయం ముందు దేవుడు ఏం ఈ బైబుల్ ప్రతి వాగ్దాన ప్రతి విషయం ముందు కదా రాజ్యమందు సమస్తము మొదట ఎవరికి ఇచ్చిండంట దేవక్తులు ఎవరికంట ప్రతి అధికమే మొదటిది దేవక్తులు యూదుల పరము చేయబడేను అలెను వీళ్ళున్న వాగ్దానాలన్నీ ఇల్లున్న అన్ని సంవత్సరము ఎవరి పరం ఉండేనంటప్పుడు హలలీయ ఇవన్నీ ఎవరి పరం ఉండే యూతులకే ఇచ్చిండు ఆయన మోసం ఏం చేసిడు సీనాయ పర్వతం దగ్గర పది ఆజ్ఞలు రాసిండు రాసి ఎవరికి ఇచ్చిడు ఇజ్రాయెల్లకి ఇచ్చిడు ఆయన వాగ్దన దేశము కేవలం ఇజ్రాయేళ్లకే అసలు మనమంతా అన్యులం ఆయన మందిరం దిక్కు చూడొద్దు మందిరంలో ఉన్న ఉపకరణలను కూడా ముట్టొద్దు ఆయన అక్కడ ఆవరణ దగ్గర కూడా పోవద్దు పోయిన వాళ్ళంతా శాపగ్రస్తులు ఆ పన్నెండు గోత్రీకులకే ఇచ్చిండ్రు కానీ వాళ్ళు ఏం చేసిండ్రు ఏం చేసిండు వాగ్దానాన్ని ఆయగుప్తు నుంచి పట్టుకొచ్చిండు నలభై సంవత్సరాల అరణ్య ప్రయాణంలో తన దేశాన్ని ఇచ్చేసిండు పాలు తేనెలు ప్రవహించే దేశంలో వాళ్ళు చేశారు దేవునికి తిరుగుబాటు చేసినారు ఏం చేసారు తిరుగుబాటు చేసాడు కదా ఆయన వాగ్దానాలన్నీ ఏం చేసేసాడు వృధా చేసేసారు అన్యుల ఆచార ప్రకారము నడిచిండ్రు కదా ఆయన మనసు ఎంత ఇదైపోయింది కదా మన పిల్లల్ని పెంచడం పెద్దగా చేస్తాం వాళ్ళు మన మాట ఇలా ఉంటే అనిపిస్తుందా మరి సిస్టర్ ఒక మాట నిండి నేను స్కూల్కి వెళ్తా నా బాబు కాలేజీకి వెళ్తున్నాడు ఆయన రాచరం తుడు ఏం చేసుకుంటాడు ఎంత బాధపడదు కుటుంబం గురించి ఒక బాబు గురించి అంత మనం బాధపడితే ప్రపంచం మొత్తం గురించి ఆయనకి ఎంత బాధ ఉంటుంది ఒక కుటుంబం నుంచి ఎంతో టెన్షన్ పడతాం పడతామా లేదా మరి ఇంత దాని గురించి ఆయనకి ఎంత ఉంటుంది అనవీయ కదా ఈయన ఏం చేసిండంటే తిరుగుబాటు చేసిండ్రు ఏం చేసిందంటే కదా తిరుగుబాటు చేసి ఏం చేసిండంటే కొందరు అవిశ్వాసం అయిననేమి అంటే కొందరు అవిశ్వాసం ఏంటంట అవిశ్వాసమైన అవిశ్వాసం అయినందున నమ్మతగిన వాడు కాకపోవునా ఏమంటున్న దానికి మూల భాషలు ఏముంది ఇక్కడ కింద వారి విశ్వాసం దేవుని అవిశ్వాసతను వ్యర్థపరచునా వ్యర్థం చెయ్యునా వాళ్ళకు అవిశ్వాసం ఉంది కదా ఈయన విశ్వాసం వ్యర్థమవుతుందా ఇప్పుడు నాకు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి నాకు అవిశ్వాసం ఉంది ఈయనకు విశ్వాసం ఉంది నేను అవిశ్వాసం తోస్తున్నా కానీ ఈయన విశ్వాసం ఏమవుతుంది వ్యర్థమవుతుందా మేము పోతాం తప్పకుండా మీటింగ్ చేస్తాం అని ఈయనకు నాకేముంది ఏ బ్రదర్ రవి బ్రదర్ రుద్దు బసలు దొరకదు అలాగే నిలబడాలి అట్ల ఇట్లా నేను ఊరికి అంటున్నాను ఆయనకి రావాలా అవిశ్వాసం రావాలా అట్లే వీళ్ళ అవిశ్వాసం ఆయన విశ్వాసం ఉంది వీళ్ళందరూ వాగ్దానం చేసినందుకు ఈ వాగ్దానాన్ని నేను అన్యోలేకి ఇస్తాను విశ్వాసం ఉంది కానీ ఆ విశ్వాసం ద్వారా ఆయన విశ్వాసం కోలిపోలేదు మనం ఒక వైపు ఉంటే కొన్ని మంది వేరే వైపు ఉంటారు వాళ్ళని చూసుకొని మనం విశ్వాసం కోలిపోతామా దేవుడు ఎట్లా స్థిరంగా నిలబడ్డు నీ జీవితంలో రా రావాల్సిన ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి ఆశీర్వాదం ఉన్నాయి అది లేట్ అవుతుంది విశ్వాసంలో కోల్పోతావా హలనీయ కదా అట్లా కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ నీ విశ్వాసం ఎట్లు ఉండాలా అవును అంటే అవును కాదు అన్నారు ఎవరైనా వచ్చి నాకు ఈ పని అవుతుందా కాదా అంటే జాతకం చెప్పమంటారు ఈ పెళ్లి చేసుకోవాలా చెయ్యొద్దా మీరు నాకు అదే జాపించు అవుతుందా కాదా నీ నోటి నుంచి ఎవరా అవుతుంది ఏం రావాలా నేను ఒకసారి ఒక ఊరికి పోతున్నా ఒక ఆమె వచ్చింది అక్క అక్క నాకు జాబ్ దొరుకుతా లేదా అక్క ఇప్పుడు నేను పోతున్నా నాకు దొరుకుతుందా అంటే నా నోటి నుంచి వాక్యం